అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి కాబట్టి వాక్కులు పరమాత్మను చెప్పలేవు ఎందుకు వాక్కులు చెప్పలేవు మనసులో లేదు కనుక విషయం మనసులో ఉన్నటువంటి ప్రత్యయం అయితే వాక్కులు చెబుతాయి కాబట్టి వాక్లు చెప్పలేకపోతూ ఉన్నాయి ఎందుకంటే మనసులో లేవు గనక మనం మనసుని అడిగాము మనసు అంటుంది నాకు తెలియదు అదేదో ఏదో ఏదో ఉండడం వల్ల నేను ప్రకాశిస్తున్నాను నేను దాని గురించి నేను చూడలేను నేను ఎందుకు తెలియదు నేను ట్రై చేశాను ట్రై చేసావు నువ్వు ట్రై చేశాను ట్రై చేస్తే ఏమైంది చెబిటి టార్చ్ లైట్ వెలుగుతుంది టార్చ్ లైట్ వెలగడానికి కారణం బ్యాటరీలు సరేనా ఇప్పుడు ఈ బల్బు వెలుగుతుంది ఇక్కడ ఏ బల్బులు పలే వెలుగుతున్నా వెలుగుతున్నాను వెలుగుతున్నాను మరి నీ వెలుగు కారణం ఏంటి చెప్తాను ఎక్కడ పోవాలి అది ఇప్పుడు ఇక్కడి నుంచి వెనక్కి రావాలి వాటిని చూడడానికి వాటిని చూడాలని డిటాచ్ అయింది అనుకోండి చెగటే అది విషయం కాబట్టి దాని చేత ప్రకాశింపబడేటువంటివి దాన్ని తెలుసుకునేటువంటి అవకాశం లేదు గనక వృత్తి జనక జ్ఞానమేవ ప్రమాణం వృత్తిజన్య జ్ఞానమేవ ప్రమాణం ఇది స్వామిజీ ప్రమాణం అంటున్నారు ప్రమాణానికి చెప్పారు ఇప్పుడు వాక్లు శబ్దము మనస్సు ఇవన్నీ కూడాను ఎట్లా శబ్ద ప్రమాణం అందుకని ప్రత్యక్ష ప్రమాణాలు ఉపయోగపడవు అనుమాన ప్రమాణాలకు ఉపల అనుపల ఏది ఉపయోగపడదు ఎందుకని ఇవన్నీ కూడా ఏ ప్రమాణాన్ని ఆపరేట్ చేయాలనుకున్నా కూడా మనస్సు ద్వారానే ఆపరేట్ చేయాలి సింపుల్ అది ఏదైనా కానీ అనుపలబ్ధి కాని ఏదైనా సరే ఉపమానం కాని ఏదైనా అందువల్ల ఏ ప్రమాణాలు కూడా ఉపకరించవు ఎందుకని ఏదైనా నువ్వు మనస్సుతోనే ఆలోచించాలి మనస్సుతో ఆలోచించేటప్పుడు బుద్ధిలోకి వచ్చేసింది బుద్ది జడము దీన్ని ప్రకాశింపజేసేదాన్ని తెలుసుకునేటువంటి అవకాశం లేనే లేదు అందువల్ల నమనతే ఏ నా మనోమతం దేనిని మనసు ఆలోచించలేదు ఏది ఉండడం వల్ల మనసు ఆలోచిస్తూ ఉందో తదేవో బ్రహ్మత్వం విద్ధి ఓకే మరి ఇప్పుడు ప్రమాణం అన్నారు ఇప్పుడు మళ్ళీ వృత్తిజన జ్ఞానమేవ వృత్తిజన్య అన్నారు ఏంటి మళ్ళీ అదేంటి స్వామిది అది ఎస్ వృత్తిజన్య జ్ఞానం చూడతా వృత్తి జ్ఞానం సరేనా ఎట్లా ఇక్కడ ఒక వృత్తి అంటే వృత్తులు పరమాత్మ ఇప్పుడే మనం చెప్పాం వాచ నా ప్రవర్తంతే మళ్ళీ వృత్తే తెచ్చేవే మళ్ళీ వృత్తి జ్ఞానజనకం అంటున్నావు వృత్తి ఏంటిది మళ్ళీ వృత్తులే అంటున్నావు వృత్తులు మనసులోనే కలుగుతాయి ఎస్ వృత్తులు పరమాత్మల గురించి బ్రహ్మమును గురించి చెప్పలేవు మరి ప్రమాణం ఎట్లయ్యా భ్రమను పోగొడతాయ్యా అందువల్ల ప్రమాణం అర్థమైంది బ్రహ్మమును నీకు తెలియజేయలేవు తెలియజేయడానికి వాటి శక్తి చాలా ఎందువల్ల దాని చేపేవి ప్రకాశిస్తూ ఉన్నాయి గనక జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని నీకు అందించలేవు ఏం చేస్తాయో తెలుసా బ్రహ్మజ్ఞానం లేదు అంటే ఏముంది బ్రహ్మకు సంబంధించిన అజ్ఞానం దాన్ని పోగొడతాయి చాలు కదా అది పోతే మిగిలింది ఇదే అట్లా ప్రమాణం శాస్త్రం ఇంకెటువంటి ప్రమాణం ఏ మతాల్లో ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో చెప్పండి ఇది అసలు విషయం అందువల్ల పరమాత్మని గురించి వాక్కులు చెప్పలేవు ఎతో వాచర్త ఆ ప్రాప్తి మనసాహా పరమాత్మకు సంబంధించిన అజ్ఞానం ఏదైతే నీకుందో ఆ అజ్ఞానాన్ని పోగొడతాయి అంటే స్వామిజీ చూడవ బ్రహ్మము కాని వాటినన్నింటినీ తొలగిస్తాయి బ్రహ్మము కాని ఏమున్నాయి లేవు తమను సృష్టిస్తే ఉన్నాయి అది అధ్యాస అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి అది గాని దాని ఎందు అది అనేటువంటి భావన పాము కాని దాని ఎందు పాము అనేటువంటి భావన ఉండే త్రాడే నదు సపోవద్దు అది త్రాడు కాని పాము కాదు పాము కాని దాని ఎందు పాము అనే భావన జగత్తు గాని దాని ఎందు జగత్తు అనే భావన ని దాని ఎందు దేహము అనే భావన ప్రాణం కాని దాని ప్రాణము అనే భావన మనస్సు కాని దాని మనసు అనే భావన బుద్ధి కాని దాని బుద్ధి అనే భావన ఇవన్నీ శుభ్రంగా తొలగించేస్తా సార్ అరిటి పొడి పక్క వచ్చినప్పుడు చేస్తారు ఇక్కడ ప్రమాణమైంది కాబట్టి ఇది ్రహ్మము కాని దానిని తొలగించే ప్రయత్నం ఏదైతే ఉందో ఇక్కడే శృతి వేదం ప్రమాణమైంది శృతిరేవా శరణమేంటి అంటే ఆ పని ఆనందవల్లిలో ఇప్పటి జరిగింది నీవు కాని ప్రపంచంతో తాదాత్మ చెంది నేనే అనుకుంటూ ఉంటే అక్కడి నుంచి లాగింది నిన్ను నీవు కానిటువంటి అన్నమయ్య కోశంతో నువ్వు తాదాత్మ్యక్కడి నుంచి లాగింది మళ్ళీ ప్రాణమయ కోసం ఉన్నవర్తి ఉంటే కాదని నిరూపించింది తొలగించింది మనోమయ కోసం ఉన్నవనుకుని నేను అది చేశాను ఇది చేశానని దరిద్రపు భావాలని మనసులో కదుతుంటే వాటిని వెంటే తొలగించింది నేనే కర్త అనుకుని ఊరేగతా ఉంటే ఆ కర్తను కూడాను కర్మ కింద దోషేస పడేసింది అర్థమవుతుంది కర్త కూడా పోయినాడు తర్వాత ఏదైతే అవిద్యగా మిగిలిపోయిందో సోపాధికత్వాత ఆనందమయ కోసం దాన్ని కూడా తొలగించింది ఇవన్నీ తొలగిస్తూ ఏం జరుగుతుంది మనకు ఒక్కొక్కటి కోటి పోతా ఉంటే ఇప్పుడు ఐదు మూటలు పెట్టాడుకోండి తల మీద మొస్తాం ఉండాడు అనుకోడు ఒక్క మూట కొద్ది బరువు తగ్గదు రెండోది తీస్తే మూడోది తీస్తే నాలుగోదిస్తే ఐదోది తీస్తే ఇది తొలగించే పద్ధతి ఇది తొలగించే పద్ధతి తగిలించే పద్ధతి అని తెలుసా ఆఖరిగా ఉందండి విపరీతమైన ఆఖరి అందరూ అబ్బా అసలు పేగులు తినేస్తాం అదని ఏమాకలు సార్ అసలు పేగులు ఉంటాయలేదు నాకు ఎందుకని ఆఖరి పేగులు తినేస్తా మరి తిన్నే ఊరుకోరు కదా అనవసరమైన కవిత్వాలు ఆకలి కవిత్వం కలి కవిత్వాలు ఆకలి కవిత్వాలు పేగులు తినేస్తాం తినది ఏమైంది ఇప్పుడు ఆయన భోజనం పెట్టామనుకోండి మనం టమాట చదు బకతో ఉ దోసాలా దోశ మంచి ఆకలి ఉన్నాడు కదా ఒక దోశ వేసే చూస్తాను అనుకుంటాడు సైజు పెరుగుంటే బాగుండేది పెడతారులే ఏమైంది సంఖ్య కదా సైజ్ ఎందుకు కొందరు కొందరు దీనికి కూడా గొడవ పెడతాడు ఏమి ఇటు పెద్ద దేం పోయి పద్దినవయ్యా చంద ఇదంత సరైన ప్రతి చేయాలి లేక మనసులో ఇది గొడవ అందువల్ల ఒకటి వేసిన తర్వాత దోశ ఒకటి తింటానే కొద్దిగా తృప్తి రెండు తింటే ఇదిట్లా తగిలించుకునే పద్ధతి ఇంతకుముందు తొలగించుకునే పద్ధతి మూటలో తగిలించుకునే పద్ధతి ఒక్క మసాలా దోశ మసాలా దోశ నువ్వేనా చేసిందే ఇంతే ఇంతముందు వెనుక పేగులు లేదు చదువుతుంది కదా లోపల ఆకలి ఎవరు ఎవరు చేశారు అవన్నీ లేదు మసాలా దోశ నువ్వేనా చేసింది బాగుండేది రెండోది ఏమంటారా రెండోది ఆ రెండోది తినేటప్పుడు బంగాళాదుపులు ఎవరు పెద్ద పది ఇచ్చాడా అబ్బో ఎందుకంటే రెండోది ఏడప్పుడు ఇంకే కొద్దిగా ఆనందం మసాలా దోశ అందుకని మంచి ఆకలి ఉండేది పాపం ఇవేమో ఒక చిన్న సైజు పూరి సైజులో ఉండేస్తే మూడో మసాలా దోశ లాగేటప్పటికి ఏమైనా సరే నేను ఆఫీసు కూడా మా సెక్రటరీలో కూడా ఉందా కానీ తింటాను అక్కడ రెస్టారెంట్ పోయి ఇంట్లో తిన్నట్టుగా ఉండదు ఆ వీళ్ళొక నాలుగు గదు నాలుగు గదు లాగేటప్పటికే కొంత అప్పుడు ఐదో దానికి ఒకటి ఉంటది అంటే ఖాళీ ఉంది ఇంకా స్టిల్ అప్పుడు ఆవిడ చేత ఉంటది ఉండండి ఉండండి తెస్తున్నాను ఈ చేతులు కలరు ఈయన గురికి గొడవ ఇది అనవసరం సౌండ్ ఈ క్రియేషన్ సౌండ్ దాని అర్థం ఏంటంటే అయిపోయిందయిపోయిందని ఆ సౌండ్ అర్థం ఒకవేళ ఆవిడ కావాలని పాప మంచి రీతి అందువల్ల సౌండ్ చేస్తాడు ఆవిడ ఉండడు ఉండడు లేకపోతే అక్కడ పోతున్నానేమో మీరు వెళ్ళిపోతున్నారేమో చేయగలుగుతున్నారేమో ఉండండి ఉండండి ఉండండి అప్పుడే మీకు చూసుకోండి మీకుందో లేదు నాలుగు నిలిచిన తర్వాత రైతే ఆవిడ అక్కడి నుంచి నవ్వుకుంటా రైలు ఎందుకని నువ్వు కూర్చుంటే ఇంకా మాకుండేది కూర్చోకనే ఉంటాడు కానీ తమను కూర్చున్న తర్వాత ఇంకేముంది బాస్ అని ఇప్పుడు ఐదో తీసుకొచ్చి కూడా వేసాం పూర్ణం ఇప్పుడు పిలిస్తే కూడా వాళ్ళకంట సరేనా ఎందుకు చేస్తా యతో వాచో నిబద్ధ అప్రాప్య మనసాస ఆనందం బ్రహ్మో విద్వాతీ అంతే థింగ్ కాబట్టి ఎప్పుడైతే ఒక్కొక్క కోశంలో నుంచి మనం విడిపడిపోతూ వచ్చామో ఆనందానికి దగ్గరైపోయాము ఆ ఆనంద తారతమ్యాలు కూడా నిన్న చూచాము ఈ విధంగా శబ్దం శృతి జ్ఞాన వృత్తిని కలిగించి అజ్ఞాన వృత్తిని నివృత్తి చేస్తూ పోతుంది ఇక్కడ ప్రమాణమైంది బాగా గుర్తు పెట్టుకోండి ఇది అర్థం కాక ఏంటంటే అక్కడ మనసానామని తన ఈ ఉపనిషత్తులు అంటాడు మనసే వేదమాప్తవ్యేమని అక్కడ అంటాడు మనస్తోనే తెలుసుకోవాలని అక్కడ మనసు తెలీదని ఇక్కడంటాడు యథోవాచార్య భర్త అంటాడు యోనాలు గంట ఉంటాడు ఏంటి అసలు ఇది అంతా కన్ఫ్యూషన్ అర్థం కాక ఎట్లా శాస్త్రం ప్రమాణం అంటే ఇట్లా జ్ఞానవృత్తిని కలిగిస్తుంది అజ్ఞాన వృత్తిని నివృత్తి చేస్తుంది అజ్ఞాన వృత్తి ఏంటి నేను కాని దాని ఎందుకు భావన దానిని తొలగించిన తర్వాత తెర తొలగింది తెర తొలగితే దీపం కనిపిస్తా ఉంది అంతే ఇంతకాలం అజ్ఞాన నిద్రలో ఉండేటువంటి వాడిని లేపడానికి శబ్దమే శబ్దంతో లేపినప్పుడు తమస్ చూడండి అది వారికి అర్థం కాదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ స్వరూపమే ప్రత్యేకంగా అర్థం చేసుకోలేడు దాన్ని కానీ లే చేస్తాం అజ్ఞానం నుండి ఇట్లా శబ్దం ప్రమాణం ఇప్పుడు ఎవరన్నా ఉండాలి స్వచ్ఛాడు లేవాలా బస్సు పరిచుంది అయిపోయింది అయిపోయింది మంత్రం అయిపోయింది అంత అయిపోయింది మళ్ళీ మనం పోలీసు అక్కడ బస్సు ఉండదు లేదో ఈ రోజు వచ్చింది లే మాట్లాడితే అతను ఎన్ని మాట్లాడితే నీకు తెలుసా లేచేస్త శబ్దం లేపది ఇళ్లలో కూడా అంతే నిద్ర లేచేటప్పుడు అసలు ఈ రోజు చేయాల్సిన పనులన్నీ చెప్తూ లేపుతారు అతన్ని అతను ఒక్కసా టీ పెట్టావా డి నేను చెప్పిన అంటే ఏంటి అంటే ఏం చెప్పేవా నీకెందుకు అర్థం అవుతుంది నేను చేరా చెప్పాను నీకు అర్థం కాదు నేను చెప్పాను నీకు అర్థం కాదు కూరగాయల ఇది కూడదా కాబట్టి నిద్రలో లేపి నీ ఏమేమో ఆ పదాల పదాలు పదాల భావాలు అవన్నీ వ్యాకరణాలు అవి ఏమైనా ఆవిడ ఒకసారి మాట్లాడేస్తారు రేచేసినట్టుగా శబ్ద ప్రమాణం అంటారు లేపేస్తుంది అజ్ఞాన నిద్ర నుంచి అంతేమి శుభ్రం ఎందుకంటే జ్ఞానవృత్తి కలుగుతుంది ఇది అజ్ఞానవృత్తిని నివృత్తిస్తుంది అజ్ఞానవృత్తి వల్లనే ఏర్పడ్డాయి ఇవన్నీ కూడాను పంచకోశాలు ఇవన్నీ కూడాను ఇవి నేను కాను అని తర్వాత అన్నిటిని నిషేధించిన తర్వాత సాక్షి అది నివే గాని రెండవది కాదు జ్ఞానవృత్తి పోయి పోయి అజ్ఞానవృత్తిని పంపించేసింది కదా పంపించేసింది ఇది పోయితే ఉంది మళ్ళీ వస్తుంది రెండు అని అందుకని తమ ప్రమా భ్రమ రెండు కూడా జ్ఞాన స్వరూపాలు జ్ఞానం ప్రకాశింపజేస్తుంది ఎందుకో తెలుసా అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిమలం కృత్వాతక రేణువత్ నిజాం కాలేజ్ సరేనా జలం కథకరేణువత్ ఏ విధంగా అయితే కొండలో పూర్వక రోజుల్లో ఫిల్టర్స్ ఇప్పుడంటే మనకు ఇదంతా ఉంది అట్లా లేవు కదా ఫిల్టర్స్ లేవు అందుకని ఏం చేసేవాళ్ళు నీళ్లు తెచ్చుకునేవాళ్ళు చెరువు నుంచి కొండలో నీళ్లుంటాయి ఆ నీళ్లలో ఉండేటువంటి మాలిన్యం పోవడం కోసంగా చిల్లగింజ పొడి తీసుకొని వచ్చి దాంట్లో వేసేవాళ్ళు అదేం చేస్తుంది అందులో ఉండే మాలిన్యాన్ని అంతా అలాగే తీసేసుకొని కిందకు వచ్చేస్తుంది ఇది కూడా ఏకదశీయమే దిస్ ఎగ్జాంపుల్ ఆల్సో నాట్ ఫుల్ అలా తీసేసుకొని కిందకు వచ్చేసిన తర్వాత ఏదైతే మాలిన్యం తీసుకుని ఇది కూడా కిందకి వెళ్ళిపోతుంది అని అర్థం అంతవరకే చెల్లగింద పొడి అంటే ఉన్నది జలం కథక రేణువదు కాబట్టి దాంట్లో ఉండేటువంటి దాన్ని చెల్లగినప్పుడు ఏ విధంగా అయితే ఆ మాలిని అంతా తీసేసి తర్వాత అలా తీసేసాను కనుక నేను పైన ఉంటానని అది కూడా ఎట్లాగైతే పోతుందో అజ్ఞాన కలుషం జీవం ఈ అజ్ఞానం చేత కలుష్యతో మనం నిండిపోయినాం కలుషితం ఇటువంటి జీవుణ్ణి జ్ఞానాభ్యాసాత్ ఇది జ్ఞానాభ్యాసం అంటే ఇదే జ్ఞానాభ్యాసం అంటే మళ్ళీ ధ్యానాభ్యాసం కాదు ప్లీజ్ ధ్యానం కాదు జ్ఞానం ధ్యానం ఎందుకు తెలుసా జ్ఞానం వినడానికి ధ్యానం చేత చిత్తగ్రత చిత్త నైర్మల్యం ఇంకా చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత ఇవన్నీ వచ్చిన తర్వాత జ్ఞానం వినడం కాబట్టి అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ జ్ఞాన అభ్యాసం వల్ల వినిర్మలం కృత్వా ఈ జ్ఞానం వల్ల వినిర్మలం నిర్మలంగా విశిష్టంగా నిర్మలం అయిపోయిన తర్వాత కృత్వ అలా చేసి జ్ఞానం స్వయం నశే ఇంకా జ్ఞానం కూడా లేకుండా పోతుంది ఎందుకని జ్ఞానం ఎందుకున్నారంటే అజ్ఞానాన్ని ప్రకాశింపజేయడానికి ఈ అజ్ఞానం కనుక ఇది జ్ఞానం ఉన్నాం జ్ఞానాన్ని అజ్ఞానం ఈ రెండు కూడా బుద్ధులను వృత్తులే అజ్ఞాన వృత్తి జ్ఞాన వృత్తి ఈ రెండు బుద్ధులని కదుతున్నాయి జ్ఞాన వృత్తి పుడుతుంది అజ్ఞాన వృత్తిని పోగొడుతుంది ఈ జ్ఞాన వృత్తిని అజ్ఞాన వృత్తిని రెండింటినీ ప్రకాశింపజేసేటువంటి చైతన్యం నీవే అయి ఆ రెండు పోతాయి నీవు నీవుగా ఉంటావు ఎలాగూ ఇదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నువ్వెవరింతకు ముందు బ్రహ్మవిత్ నేను బ్రహ్మము తెలుసుకోవాలని శృతి మందిరంలో కూర్చున్నావు ఇప్పుడు ఏమైపోయావు ఇప్పుడు చెప్పు వాకులు తెలుసా తెలీదా కేహం మన్యే సువేదే నో నవేదేతి అహం సువేదేతి మన్యే నాకు బాగా తెలిసిందేన అనుకోవడం అనేది ఎవరు తెలుసా వాచ అట్లనే తెలీదాతి నా నో నవేదేతి తెలియదని కూడా కాదు మరి తెలీదు అన్నావు కదా వేదచ తెలుసు కూడా ఎట్లాగూ ఇదిగో జ్ఞానవృత్తి ద్వారా అజ్ఞాన వృత్తిని పోగొడితే ఆ రెండు పోయిన తర్వాత ఏదైతే మిగిలిందో అదే నేనని కాబట్టి వాక్కులకి ఏదైతే ఎతో నివర్తంతే అప్రాప్తి మనసా సహా అది ఇలా తెలుస్తుంది క్లియర్ నెక్స్ట్ ఎతో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నీతి కుతశ్చ నేతి ఆనందం బ్రహ్మణో విద్వాన్ నిభేతి కుత నేతి కాబట్టి అట్టిదాన్ని ఎదోవాచో నివర్త అప్రాప్య మనసా సహ ఎక్కడికైతే ఎత్ నిర్వికల్పాత్ ఎక్కడికైతే వెళ్లి మనసు వాక్కు చేరలేక అప్రాప్య అప్రకాశ్య నివర్తన్ అటువంటి బ్రహ్మము యొక్క ఆనందాన్ని విద్వాన్ బ్రహ్మణ ఆనందం విద్వాన్ ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో నా బిభేతి కృతశ్చనే సహ విభేతి కుత ఇంతకు ముందు నా విభేతి కదా కదానేతి కుతశ్చనేతి రెండు అర్థం చేసుకోవాలి ఇప్పుడు అటువంటి బ్రహ్మానందాన్ని పొందినటువంటి విద్వాన్ విదుషి భయపడతాడా మనం చూసాం కదా అభయం అభయం ప్రతిష్టం మనం చూసాం కదా కాబట్టి భయం కలిగే అవకాశం లేదు కారణం ఏంటి ద్వితీయ భయం పోవతి రెండవ వస్తువుంటే భయం రెండవ వస్తువే లేదు ఇంకా భయం ఎక్కడి నుంచి వచ్చింది నా బిభేతి కాకపోతే అక్కడ కథాచన ఇక్కడ కుతశన కథాచన అన్నప్పుడు నా బిభేతి అంటున్నాడు అక్కడ కూడా అంటే భయ నివృత్తి మనం వైపసం దగ్గరికి వచ్చినప్పుడు భయ నివృత్తి కాని భయ హేతు నివృత్తి కాదు అది ఇంపార్టెంట్ ఇక్కడ కొత్త చన దేని వల్ల కూడా ఇప్పుడు కొందరు అంటుంటారు ఇది కథాచన నేనున్నానంటే మీరుండ నాకేం భయం అండి ఇది కథాచన అర్థమవుతుందా ఆయన ఉండారు నాకేం భయండి మరి ఆయన లేక లేనప్పుడు ఆయన మీకున్నాడుగా నా గాడ్ ఫాదర్ మీకేం భయం లేదు ఆయన లేనప్పుడు